Wa wa Alhamdulillah, అస్సలం అయికు వరహతుల వరకా అల్హదూల్లా రసూలి అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షికమనం వింటూ ఉన్నాము అందులో పద్నాలుగవ విషయం పద్నాలుగవ కార్యం అల్లాహ యే సత్కార్యానికి గొప్ప ఫలితం మరియు పెద్ద పుణ్యం అన్న వాగ్దానం చేశాడో అలాంటి సత్కార్యాలు అయితే మహాశివులారా పురాణ్ గ్రంథంలో అల్లాహుతాల కొన్ని సత్కార్యాలు చేసేవారికి అజరన్ అవీమా గొప్ప ప్రతిఫలం గొప్ప పుణ్యం ప్రసాదిస్తాము అని లేదా అజరన్ కబీరా పెద్ద పుణ్యం మహాపుణ్యం ప్రసాదిస్తామని వాగ్దానం చేసి ఉన్నాడు అయితే ఈ వాగ్దానం అల్లారబ్బుల్ ఆలమీని ఏదైతే చేశాడో అల్లాహుతాల గొప్ప ప్రతిఫలం పెద్ద పుణ్యం ప్రసాదిస్తాడు అని ఏ సత్కార్యాల గురించి వాగ్దానం చేస్తాడో ఆ సత్కార్యాల బరువు కూడా త్రాసులో చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఆ గొప్ప పుణ్యం ఆ పెద్ద పుణ్యం గొప్ప ప్రతిఫలం ఎంత అనేది ఎవరూ అంచనా కట్టలేరు ఒక ఖురాన్ వ్యాఖ్యానకర్త ఒక మంచి మాట తెలిపాడు అదేమిటంటే ఏ సత్కార్యాల గురించి అయితే అల్లాహు తాలా గొప్ప పుణ్యం పెద్ద పుణ్యం గొప్ప ప్రతిఫలం అన్న వాగ్దానం చేస్తున్నాడో దానికి ఈ అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఏ క్యాల్కులేటర్ కానీ ఏ కంప్యూటర్ కానీ ఆ పుణ్యం ఎంత అనేది ఆ ప్రతిఫలం ఎంత అనేది ఎవరు నిర్ణయించలేరు ఎవరు అంచనా కట్టలేరు అందుగురించి అలాంటి సత్కార్యాల్లో మనం ముందుకు వెళ్ళడం ఎక్కువగా చేస్తూ ఉండడం మన త్రాసును బరువుగా చేసుకోవడానికి దోహదపడతాయి సూరతుల్ మాయిదా ఆయత నంబర్ తొమ్మిదిలో అల్లాహుతాలా ఇలా వాగ్దానం చేస్తున్నాడు విశ్వసించి మంచి కార్యాలు సత్కార్యాలు చేసేవారికి అల్లా యొక్క మన్నింపు మరియు గొప్ప ప్రతిఫలం ఉందని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు అలాగే సూర్యబని ఇస్రాయిల్ ఆయత నంబర్ తొమ్మిదిలో وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا نِشْيَئًا فِي الْقُرْآنِ అన్నింటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది మరియు మంచి పనులు చేసే సత్కార్యాలు చేసే విశ్వాసులకు పెద్ద పుణ్యం గొప్ప పుణ్యం ఉంది అని శుభవార్తనిస్తుంది గమనించారా మహాశైవులారా మీరు కూడా ఈ విషయాలపై మీరు కూడా ఈ ఆయతులపై శ్రద్ధ వహించండి విశ్వాసంతో పాటు సత్కార్యాలు చేస్తూ ఉంటే ఇంత గొప్ప శుభవార్త లభిస్తుందో మరియు ఈ శుభవార్త అల్లహరబ్బురాలమీన్ కురాన్ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరియు ఖురాన్ గురించి ఏం చెప్పాడు సవ్యమైన మార్గాన్ని సూచిస్తుంది ఆ మార్గాన్ని ఆ కురాన్ని అవలంబించే ప్రయత్నం చేయండి ఒకసారి సూర్య నిసా ఆయత్ నంబర్ నలభై తిలావత్ పారాయణం చేసి దాని అర్థభావాలను కూడా మనం గమనిస్తాము నిశ్చయంగా అల్లాహ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడు అనువంత అన్యాయం చేయడు అనువు నిశ్చయంగా అల్లా అనువంత అన్యాయం చేయడు ఒక సత్కార్యం ఉన్నా ఒక మంచి పని ఉన్నా యుదా ఇఫహా రెండింతలే కాదు ఎన్నో రేట్లుగా పెంచుతూ పోతాడు మరియు తన వైపు నుండి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అక్బర్ గమనించండి అనువంత అన్యాయం చేయడు మరియు పుణ్యం సత్కార్యం ఒక్కటి ఉన్నా చిన్నది ఉన్నా దానిని పెంచుతాడు రెట్టింపు చేస్తాడు ఇంకా తన వైపు నుండి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు కురాన్ గ్రంథంలో ఇలాంటి ఆయతులు ఎన్నో ఉన్నాయి అయితే ఏ సత్కార్యాల గురించి అల్లాహుతాల అలాంటి వాగ్దానం చేస్తున్నాడో అలాంటి సత్కార్యాలు మనం ఎక్కువగా చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి ఈనాటి మన సమాజంలో వాగ్దాన భంగం వ్యాపించిపోతుంది అయితే సూరతుల్ ఫత్ ఆయత నంబర్ పది ఒకసారి గమనించండి ఎవరు అల్లాతో చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటారో పూర్తి చేస్తారు సమీపంలో అల్లాహుతాలా వారికి అజ్రన్ అవీమా గొప్ప పుణ్య ఫలితం ప్రసాదిస్తాడు అజరే అవీం ప్రసాదిస్తాడు ఇంతకుముందే తెలుసుకున్నాము అజ్రే అవీం అజ్రే కబీర్ అజరన్ అవీమా అజరన్ కబీరా అజరున్ అవీం అజరున్ కబీర్ ఈ పదాలు వస్తుంటే ఎంత గొప్ప పుణ్యమో ఎంత పెద్ద పుణ్యమో ఎంత గొప్ప ఫలితమో మనము ఏమీ అంచనా వేయలేము చాలా పెద్ద పుణ్యం మనకు లభిస్తుంది ఇన్షా అల్లాహ్ అయితే ఇక రండి మహాశివులారా అజరున్ అవీం లేదా అజరున్ కబీర్ కు అర్హత కలిగించే సత్కార్యాలు ఏమిటో అవి మనం తెలుసుకుందాము మరియు వాటిని ఆచరించి మన త్రాసుల ప్రళయ దినాన మన పుణ్యాల త్రాసును బరువుగా చేసే ప్రయత్నం చేస్తాము అల్లాహను ఆయన పంపిన గ్రంథాలను ప్రళయ దినాన్ని విశ్వసించి నమాజు స్థాపించుట జకాత్ విధిదానము చెల్లించుట ఈ సత్కార్యాలన్నీ కూడా మనల్ని అచరే అవీం పొందే అటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాయి సూరతు నిస ఆయత నంబర్ ఈ సత్కార్యాల ప్రస్తావన వచ్చి ఉంది అల్లాహోతాలా ఇలా తెలియపరిచాడు لكن الراسخون في العلم لكن الراسخون في العلم منهم والمؤمنون يؤمنون بما انزل اليك وما انزل من قبلك والمقيمين الصلاه والمؤتون الزكاه వారిలో పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందినటువంటి వారు మరియు ఓ ప్రవక్తా మీపై మీకంటే ముందు ప్రవక్తలపై అవతరింప చేయబడిన దానిని విశ్వసించేవారు నమాజు స్థాపించేవారు జకాత్ చెల్లించేవారు మరియు అల్లాహను పరలోక దినాన్ని విశ్వసించేవారు ఉలా ఇకసన్ ఉతీహిం అచరన్ అవీమా ఇలాంటి వారందరికీ మేము అచ్చరే అవీం ప్రసాదిస్తాము ఈ విధంగా మహాశైలారా ఈ సత్కార్యాలు మనం చేస్తూ ఉంటే మన త్రాసు బరువుగా అవుతుంది మహాశివులారా సూర్యనిస ఆయత్ నెంబర్ నూట అరవై లో అల్లాహను పరలోక దినాని మరియు గ్రంథాలను విశ్వసించడంతో పాటు నమాజు స్థాపించడం జకా చెల్లించడం ఈ సత్కార్యాలకు బదులుగా అల్లాహుతాలా అజ్రే అదీం ప్రసాదిస్తాడన్నటువంటి వాగ్దానం మనం తెలుసుకున్నాము ఇక మన బాధ్యత ఏమిటి ఆ సృష్టికర్త అయిన అల్లాహను మనమందరము విశ్వసించాలి ఎందుకంటే ఆయన మనందరి సృష్టికర్త మనల్ని పుట్టించిన వాడు ఆయనపై ఇంకా ఎవరైనా ఉన్నారా మరియు మనమందరము కూడా ఈరోజు నమ్మినా నమ్మకపోయినా తప్పనిసరిగా పరలోక దినాన అల్లాహ ముందు హాజరు కావలసి ఉన్నది అలాంటప్పుడు ఆయన పంపిన ప్రవక్తల్ని విశ్వసించడం ప్రవక్తలపై ఓతరింపజేయబడిన గ్రంథాలను విశ్వసించడం మరియు చిట్టచివరి చివరి ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లంని ఆయనపై పంపబడిన గ్రంథం కురాన్ని విశ్వసించడం కూడా తప్పనిసరి ఎందుకంటే ఈ కురాన్ ఇహ లోకంలో మనకు సుఖశాంతుల జీవితాన్ని బోధిస్తుంది సుఖశాంతుల జీవితం ఎలా గడపగలమో మనకు తెలియజేస్తుంది అందు గురించి సోదర సోదరి మనలందరితో మనం వారు ఈ ఆయతులను అర్థం చేసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చెయ్యాలి అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక అయితే మహాశివులారా ఇక ప్రత్యేకంగా నమాజ్ గురించి విధిధానం గురించి చెప్పే అవసరం లేదనుకుంటాను ఎందుకంటే వీటి ప్రస్తావన ఇంతకుముందు కూడా మన వచ్చి ఉంది మనం తెలుసుకుని ఉన్నాము అటు ఒకవైపున విశ్వాసంలో లోటు కలిగితే అల్లాను విశ్వసించకుంటే ప్రవక్త మొహమ్మద్ సల్సలంని విశ్వసించకుంటే మరియు అల్లా పంపిన దివ్య గ్రంథం కురాన్ని పరలోక దినాన్ని విశ్వసించకుంటే చాలా నష్టపోతాము నరకం పాలవుతాము అయితే ఎవరైనా అల్లాహను ప్రవక్తలను పై పంపబడిన గ్రంథాలను మరియు పరలోక దినాన్ని విశ్వసించి కూడా నమాజ్ చేయకుంటే విధిదానం చెల్లించకుంటే అతను కూడా నష్టపోతాడు ఎందుకంటే నమాజ్ చెయ్యని వారు నరకంలోకి వెళ్తారు నమాజ్ చేసేవారు స్వర్గంలోకి వెళ్తారు అన్నటువంటి ఆయతులు మనకు కురాన్లో ఎన్నో ఉన్నాయి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలైవసం యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి అందుగురించి సోదరులారా బజార్లో మనం వెళ్ళినప్పుడు ఏ సామాన్ మనం కొనే ప్రయత్నం చేసినా ఏం చేస్తాము త్రాసులో ఎప్పుడైతే సామాన్ తూకం చేయడం జరుగుతుందో ఒకవైపున బాటు ఉంటుంది మరోవైపున మన సామాన్ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం కోరుతాము మరో ముక్క వేయవయ్యా కొంచెం త్రాసును కిందికి దిగనివ్వు అది ఎలా దిగుతుంది అతను ఏదైనా ఉపకారం చేసి కరెక్ట్ ఒక కిలో ఉన్నప్పటికీ దాని మీద ఏదైనా కొసరు వేస్తేనే కదా అది ఎక్కువ బరువుగా ఇంకా అయ్యేది అలాగే ఇహలోకంలో మన త్రాసు బరువుగా కావాలి కొంచెం సామాన్యం ఎక్కువ రావాలి మన ఇంటికి మన పిల్లలతో మనం ఆనందంగా ఆ విషయాలని ఆ తిను పదార్థాలను వాటన్నిటినీ కూడా మనం సేవించాలని ఎలా కోరుతున్నామో అలాగే ప్రళయ దినాన మన త్రాసు కూడా బరువు కావడానికి ఇలాంటి సత్కార్యాలు చేసి స్వర్గాల్లోకి వెళ్ళి మన భార్య పిల్లలతో మన తల్లిదండ్రులతో మనం వారందరితో ఆ స్వర్గవనాల్లో ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచన ఇక్కడే మనకు ఎందుకు రావటం లేదు చాలా ముఖ్యమైన విషయం ఇది ఈ సత్కార్యాలు అల్లహరబ్బుల్ ఆలమీన్కు ఎంతో ప్రియమైనవి ఇవి మనం చేసామంటే మనకు అచరి అవీం ప్రసాదిస్తాడు మరియు దీనివల్ల మన యొక్క త్రాసు ఎంతో బరువుగా అవుతుంది ఇక రండి మహాశివులారా అజరే అవీం అజరే కబీర్ పొందే అటువంటి సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము వాటిలో రెండవ విషయంలో కూడా మరికొన్ని విషయాలు ఉదాహరణకు దాన చేస్తూ ఉండడం మంచిని ఆదేశించడం ప్రజల మధ్య తెగిపోతున్న సంబంధాలను కలిపే ప్రయత్నం చేయడం దూరమవుతున్న వారిని దగ్గరిగా చేయడం ఈ సత్కార్యాలు కూడా అజరే అగీం పొందే అటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాయి అల్లాహుత సూర్య నిసా ఆయన నంబర్ నూట పద్నాలుగులో ఇలా ఆదేశించాడు వారు పరస్పరంలో ఏ గుసగుసలు మాట్లాడుకుంటున్నారో అందులో ఎలాంటి లాభం లేదు ఏ మేలు లేదు ఈ రహస్య మాటల్లో ఈ గుసగుసల్లో ఒకవేళ వారు ఎవరికైనా దాన ధర్మాల గురించి చెప్పుకుంటూ ఉంటే దాన ధర్మాలు చేయడానికి ఆదేశిస్తే లేదా ఒకరి పట్ల మనం ఏదైనా ఉత్తమ ప్రవర్తన ఎదలాలి మరియు వారి గురించి ఏదైనా మేలు చేయాలి అన్నటువంటి మాట చెప్పుకుంటే ఔ ఇస్లాహింబై నన్నాస్ ప్రజల మధ్యలో సంస్కరణను పాటిస్తే ఎవరైతే విడిపోతున్నారో వారిని మనం కలుపుతూ ఉంటే ఇలాంటి మాటలు ఒకవేళ వారు మాట్లాడుకుంటూ ఉంటే వారికి లాభం చేకూరుతుంది అయితే ఇవన్నీ కూడా ఏ ఉద్దేశంతో ఉండాలి కబతిగో అమర కేవలం అల్లా యొక్క సంతృష్టిని ఆయన అభిష్టాన్ని పొందే ఉద్దేశంతో ఇలాంటి సత్కార్యాల గురించి ఎవరైతే ఆదేశిస్తారో ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటారో ఫసౌఫన్ అజ్రవీమా సమీపంలో మేము వారికి అజ్రే అవీం ప్రసాదిస్తాము ఈ ఆయతిలో మూడు విషయాల గురించి చెప్పడం జరిగింది మన్ అమర సోద పతిన్ దాన ధర్మాల గురించి దాన ధర్మాల ప్రస్తావన ఇంతకు ముందే మనం విని ఉన్నాము ఇక ఔమాఫిన్ మంచిని గురించి ఆదేశించడం అంటే ప్రతి మంచితనం వస్తుంది ఇందులో ఎన్నో సందర్భాల్లో ముస్లింలు కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు సత్కార్యాలు మంచి కార్యాలు మంచి పనులు వీటిలో హై టాప్ మంచి పని ఏంటిదో ఒకసారి చెప్పండి అని అంటే కొందరు అంటారు నమాజ్ చేయడం మరికొందరు అంటారు రమదాను ఉపవాసాలు ఉండడం ఎందరో ముస్లిమేతర సోదరులను ప్రశ్నిస్తే మరికొందరు ముస్లింలు కూడా తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలగడం వాస్తవానికి ఇవన్నీ కూడా మంచి విషయాలే కానీ వలాకిమన్ ఆమనబిల్లా మంచి విషయాల్లో హై టాప్ దానికంటే ఇక మంచి విషయం ఇక ఏది కూడా ఉండదు అదేమిటి మన సృష్టికర్త అయిన అల్లాహను విశ్వసించడం ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహులేస్ని ప్రశ్నించడం జరిగింది అల్లాకు ప్రియమైన అతి మంచి కార్యం సత్కార్యం ఏమిటో తెలుపండి ప్రవక్త అని అంటే ఏమన్నారు ఈ మాను అల్లాను మరియు అల్లా యొక్క ప్రవక్తను విశ్వసించడం అయితే ఈ విధంగా మనం ఈ హై టాప్ మంచి పని నుండి మొదలుకొని దారి నుండి ఏదైనా తీయడం కానీ ఒకరికి బాధ కలిగించే వస్తువును పక్కకు జరపడం గాని ఇవన్నీ కూడా మంచి తనాలు వాటి గురించి ప్రజలకు బోధిస్తూ ఉండాలి చెడు నుండి వారిని ఆపుతూ ఉండాలి మరొక గొప్ప విషయం ఇందులో తెలపడం జరిగింది అదేమిటి ఇస్లాహ్ ఇంబైన్ అన్నా ఎవరిద్దరూ కానీ ఇద్దరు మనుషులు గాని ఇద్దరు స్త్రీలు గాని రెండు పార్టీలు గాని రెండు గ్రామాలు వారు గాని ఎవరి మధ్యనైతే సంబంధాలు మెరుగుపడటం లేదు ఎవరైతే తప్పుడు భావాల్లో పడి దూరం అవుతున్నారో రక్తబంధాలను తెంచుకుంటున్నారో అలాంటి వారిని కలిపే ప్రయత్నం చేయడం వారి మధ్యలో స్నేహాన్ని వారి మధ్యలో సంబంధాన్ని వారి మధ్యలో వారి యొక్క బంధుత్వాన్ని పెంచే ప్రయత్నం చేయడం ఇది ఎంతో గొప్ప కార్యం ఇది అజ్జనే కు మనల్ని అర్హత కలిగే విధంగా చేస్తుంది దీనికి సంబంధించిన ఒక హదీతి కూడా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం తెలిపారు దీనిని కూడా శ్రద్ధగా మనం విని ఆచరిస్తే ఎంతో బాగుంటుంది అలా ఏమి ఉపవాసాలు నమాజులు దాన ధర్మాలు వీటన్నిటికంటే ఎంతో గొప్పదైన ఒక సత్కార్యం గురించి నేను మీకు తెలుపాలా కాలు బలా వరన్నారు ఎందుకు తెలిపరు ప్రవక్త తప్పక తెలుపండి కాల్ ఇస్లాహుదిల్బైన్ విడిపోయే వారిని కలపడం సంబంధాలు తెంచుకున్న వారి మధ్యలో సంబంధాలు పెంచే ప్రయత్నం చేయడం ఇంకా ముందుకు ప్రవక్త చెప్పారు పరస్పరం సంబంధాలు తెంచుకోవడం సంబంధాలలో చిచ్చులు పెట్టి వారి మధ్యలో గొడవలు రేపి వారిని దూరం చేసే ప్రయత్నం చేయడం అనేది అల్హాలి కహ్ సర్వనాశనం చేయున్నది నాశనం దేన్ని చేస్తుంది మరొకరి ఉల్లేఖనంలో ఉంది దీనివల్ల మీ ధర్మం కూడా చెడిపోతుంది అల్హాలి అహ్ అన్నదానికి శాబ్దిక అర్థం ఏమిటంటే కొరిగించడం తల కొరిగించడం దేనివల్లనైతే మన తలపై ఉన్న వెంట్రుకలన్నీ పోతాయి అయితే ప్రవక్త సలహు అలూ వసల్లం సంబంధాల మధ్యలో చిచ్చు వారిని రగిలించి వారిని దూరం చేసే ప్రయత్నం చేసే వారిని ఈ విధంగా పేర్కొన్నారంటే ఇది వారి యొక్క ధర్మాన్ని నశింపచేస్తుంది అని హెచ్చరిస్తున్నారు మరొక సందర్భంలో ప్రవక్త అసలల్లాహు అలయ్ అసలు తెలిపారు అలా అదుల్లుక అలా సొదకతిని యుహు అరూలు ఒక దానం దేనినైతే అల్లాహు తాల ప్రేమిస్తాడో ప్రవక్త ప్రేమిస్తారో నేను నీకు తెలియజేయాలా తప్పకుండా తెలియజేయండి అని అన్నారు వారు అప్పుడు ప్రవక్త సలహు అలైవలం తెలిపారు ఎప్పుడైతే ప్రజలు పరస్పరం ద్వేషాలు కోపాలతో మరియు వారి మధ్య సంబంధాలు చెడిపోతున్నాయో వారిని కలిపే ప్రయత్నం చేయి ఈ కార్యాన్ని అల్లాహు తాల ప్రేమిస్తాడు మరియు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ప్రేమిస్తారు మరొక సందర్భములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు అఫ్దలుస్ సదఖతి ఇస్లాహు జాతల్ బైన్ దాన ధర్మాల్లో అతి ఉత్తమమైన దానం ఏమిటంటే సంబంధాలు తెగి ఉన్న వారి మధ్యలో సంబంధాలను కలపడం మరొక ఉల్లేఖనములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు సిల్ బైనానాస్ ఇజా తఫాసదు వ కర్రిబ్ బైనహุม ఇజా తబాఅదు ఎప్రైతే ప్రజలు దూరమైపోతున్నారో వారిని దగ్గరగా చేసే ప్రయత్నం చెయ్యి వారు సంబంధాలని తెంచుకుంటున్నారో సిల్ వారిని కలిపే ప్రయత్నం చెయ్యి అల్లాహోరం ఈ విధంగా ఎన్ని ఆదేశాలు ఉన్నాయి దీని విషయంలో నేను దీనిని ఒక ప్రాముఖ్యతగా చెప్పి దీనికి సంబంధించిన నాలుగు హదీసులను మీ ముందు తెలిపే ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో చిన్న చిన్న కార్యాల సోదరులు సోదరులతో దూరం అవుతున్నారు తల్లిదండ్రులతో సంతానం దూరం అవుతున్నారు భార్య భర్తల్లో కూడా చిచ్చిరూరగుల్లుతున్నాయి భార్య భర్తల మధ్యలో కూడా సంబంధాలు తెగిపోతున్నాయి ఈ విధంగా పరస్పరం మనం దూరం ఏదైతే అవుతున్నామో చిన్న చిన్న కార్యాల మూలంగా ఒకవేళ అజ్రే అవీం మనం పొందాలి అన్నటువంటి కాంక్ష మనకు ఉంటే ఈ చెడు గుణాన్ని మనం దూరం చేసుకొని సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి అల్లావుతాలా ఇలాంటి సద్భాగ్యం అనందరికీ ప్రసాదించుగాక జజాకు ముల్లాఫై వల్ల వైకూమ్ వరహతూ అలా